లేఖ సంఖ్య నూట అరవై రెండు బండిలో నిద్రించేవాడు ముప్పై పదకొండు కుంజుస్వామి చెప్పే కథలు వింటూ నడవడంలో అడి అన్నామల దాటాము వేతముల మండపం వద్దకు వచ్చేసరికి కుంజుస్వామి అమ్మా ఉన్నది నలుగురు పుస్తకపు అనుబంధంలో భగవాన్ బండి తుయిల్ వానుక్ అన్న పద్యం కారణం మీరు విన్నారా అన్నారు లేదు అన్నాను అయితే వినండి నాటి రాత్రి భగవాను మేము కనసి ప్రదక్షిణానికి వచ్చి ఈ మండపం దాటేసరికి ఆ పక్క రోడ్డున ఏవో సరుకులతో నిండినవి రెండు మూడు రెండెడ్ల బండ్లు పోతూ ఉన్నవి ఆ బండ్లలోని వాళ్లు కాలు చాచి పడుకుని గుర్రు పెడుతూ నిశ్చింతగా నిద్రపోతున్నారు భగవాన్ వాళ్లను మాకు చూపి ఇదిగో చూచారా ఇదే సహజనిష్ట దేహంలో నిద్రించే వ్యవహారం సమాధి నిద్ర మూడు ఒక్కటే ఎట్లాగంటే ఇప్పుడు ఈ బండి పోతున్నది బండిలోని ఆసామి నిద్రిస్తూనే ఉన్నాడు ఇది జ్ఞాని యొక్క శారీరక వ్యాపారం వంటిది ఈ బండి నిలిచిన ఆసామి నిద్రిస్తూనే ఉన్నాడనుకో అది జ్ఞాని యొక్క సమాధి నిష్ట బండి గమ్యం చేరగానే విపుతారు ఆ మనిషి అప్పుడు నిద్రిస్తూనే ఉంటాడు అది జ్ఞాని యొక్క నిద్ర వంటిది అన్నమాట శరీరం వారికి ఒక బండి నడిచినా నిలిచిన విప్పిన ఆశామి నిద్రిస్తూనే ఉంటాడు అని సెలవిచ్చారు ఆ వెనుక ఆభావమే బండి తుయిల్ వానుక్ అనే వెండ్బా వ్రాసారు భగవాన్ తెలుగులో వచనంగా కూడా వ్రాసారే అన్నారు కుంజుస్వామి భగవాన్ వ్రాసిన తెలుగు వచనం దేహములో నిద్రించు ఆత్మజ్ఞాని యొక్క వ్యవహార సమాధి నిద్రలు బండిలో నిద్రించు నిద్రించువానికి బండిపోవుట నిలుచుట విప్పి ఉండుటలకు సమానమే ఈ విషయాన్ని గురించి చర్చించుకుంటూ ఈశాన్య మఠం వైపుకు వెళ్లే రోడ్డు మలుపుకు వచ్చాము కుంజుస్వామి అమ్మా భగవాన్ ఒక్కొక్కసారి ప్రదక్షిణానికి బయలుదేరితే మధ్య దోవలో ఉరుములు మెరుపులతో వాన పట్టుకునేది కూడా ఉన్న వారంతా పరుగులు తీసి ఏదో ఒక మరుగుకు చేరేవాళ్లు భగవాన్ మాత్రం మామూలు నడకతోనే వారున్న చేటుకు చేరేవారు కాని రావంతైనా తొందరపడేవారు కారు ఒక్కసారి ఈ మలుపు వద్ద పెద్ద వాన వచ్చింది అంతా పరిగెత్తి ఈశాన్య మఠం చేరారు భగవాన్ మాత్రం మామూలుగా నడుస్తూ తడిసి ముద్దై మఠానికి చేరారు సాధారణంగా అటు వెడితే ఆ మఠం వారు పట్టుకుంటారని ఈ కొండ పక్కనే పోయి అదుగో ఆ మున్సిపాలిటీ బంగ్లా ఉందే ఆ బంగ్లా వీధి అరుగు మీద కూర్చునేవారు సేవకులు ఒకరిద్దరు తప్ప మిగతా అక్కడ నమస్కారం చేసుకుని ఎవరిదో ఉనవారు పోవలసిందే గుంపుగా వెడితే టౌన్ లో వాళ్లంతా వచ్చి మర్యాదలు చేయడానికి ఆరంభిస్తారని అట్లా అందర్నీ పంపి తాము ఒక దుప్పటి ముసుగు పెట్టుకుని ప్రవాళగిరికి పక్కగా ఉన్న అడ్డతో ఆశ్రమం చేరుకునేవారు అట్లా చేసినాయే కొందరో గుర్తించి ఏదో ఒక తినుబండారం తెచ్చి ఇచ్చేవారు రాత్రిళ్ళు ప్రదక్షిణానికి వస్తే టౌన్ సమీపిస్తున్నదే అనగానే ఎవరూ పాడవద్దని పెద్దగా మాట్లాడవద్దని అనేవారు భగవాన్ ఊళ్ళో వాళ్లకు నిద్రాభంగం కలుగుతుందని మన మూలంగా వారికెందుక కష్టమని వారి తలపు అని చెబుతూ ఉంటే టౌనుకు వచ్చాం రెండు గంటలైందేమో అంతా నిశ్శబ్దంగా ఉంది మళ్లీ కుంజుస్వామి అమ్మా ఇంకో పర్యాయం వేసంగిలో ఒక వెన్నెల రాత్రి భోజనం కాగానే భగవాను మేము ప్రదక్షిణానికి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి ఇదే వేళ అయింది ఊరంతా నిద్రపోతూ ఇట్లాగే నిశ్శబ్దంగా ఉంది వేసవి కాలం కనుక ఇళ్ల కిటికీలన్నీ తెరిచే ఉన్నవి అంగళ్లన్నీ తలుపులు బిగించి తాళాలు వేయబడి ఉన్నవి కావలి మాత్రం గస్తీ తిరుగుతున్నారు భగవాన్ దృశ్యమంతా మాకు చెప్పి చూపుతూ ఇదిగో ఇప్పుడు ఈ నగరం అంతా ఎట్లాగుందో చూచారా రాజవీధులు మేడలు మిద్దెలు లైట్లు అన్ని ఉన్నట్లే ఉన్నవి కావలి తప్ప ఆసాములంతా నిద్రిస్తున్నారు అందువల్ల నిశ్శబ్దంగా ఉంది అయితే ఈ అంగళ్ల తలుపులు బిగించి తాళాలు వేసుకుని నిద్రిస్తున్నారు తెల్లవారితేల్లేస్తారు ఒకటే కోలాహలం ఇది సవికల్ప సమాదికి సమానం అవిగు ఆ మేడలు మిద్దెలు చూడండి కిటికీలు తెరిచే ఉన్నవి కాని చూచేవాడు నిద్రిస్తున్నాడు అది తురేయ స్థితి వంటిది జ్ఞాని స్థితి ఇంతే అని అది కూడా ఒక ఉపమానంగా చెప్పవచ్చు కన్ను తెరిచి ఉన్నట్లే ఉంటుంది వారు మాత్రం సుఖంగా నిద్రపోతారు అని సెలవిచ్చారు భగవాన్ భగవాన్ ప్రదక్షిణానికి వస్తే ఇటువంటి ఉపమానాలు ఎన్నో చెప్పేవారు అన్నారు ఈ కథ ముగింపుతో ఇళ్లకు చేరాం మర్నాడు భగవాన్ మా ప్రదక్షిణ సమాచారం అంతా సమీపస్థుల్ని విచారించి తెలుసుకుని ఏమోనయ్యా మీరంతా అంత సరదాగా వెళ్లి వచ్చారంటే నా కడుపు ఉప్పుగా ఉంది మనం ఇప్పుడు ఎక్కడికి పోయేందుకు వీలు లేదు అన్నారు నవ్వుతూ ఒక భక్తుడు భగవాన్ అడవి మార్గంగా కూడా ప్రదక్షిణానికి వెళ్లేవారంటనే అన్నాడు నిజమే చాలా మంది ఉంటే రోడ్డున వెళ్లేవాణ్ణి కాని ఒకరిద్దరైతే అడవి మార్గంగానే వెళ్లేవాణ్ణి ఒంటరిగా వెళితే కొండ అనుసరించిన మార్గంలో వెళ్లిపోయేవాణ్ణి అన్నారు భగవాన్ ప్రదక్షిణానికి మూడు దోవలా అన్నాడు ఆ భక్తుడు అవును రోడ్డు ఒకట గిరి ఒకటి ఆ రెంటికి మధ్య ఓ కాలి బాట ఉంది అని సెలవిచ్చారు భగవాన్ భగవాన్ అవన్నీ తిరిగేవారు కాబోలు అన్నాడు ఆ భక్తుడు సరిపోయింది అదొక్కటేనా కొండంతా తిరిగేవాడిని ఈ కొండ మీద నా కాలు పడిన చోటే లేదని చెప్పచ్చు ఈ కొండ మీద ఎన్నో ఔషధులు ఉన్నవి ఎక్కడ పడితే అక్కడ నీటి ఊటలు ఉన్నవి అందువల్లనే ఈ పర్వతం సిద్ధ నివాసం అంటారు ఈ మధ్య భూగర్భ శాస్త్రజ్ఞులో ఒకరు వచ్చి ఈ కొండ ఎంత పురాతనమైనదో పరిశీలించాలని తమ దేశానికి వెళ్లిన వెనుక కొన్ని రాళ్లు పంపవలసిందిగా ఇక్కడికి వ్రాస్తే వీరు పంపారు వారు హిమాలయపు రాళ్లు ఈ రాళ్లు పరిశీలిస్తే ఇదే పురాతనమైనదని తేలిందిట ఈ విషయం వారే ఇక్కడికి వ్రాశారు అని సెలవిచ్చారు భగవాన్ ఉదయం చొరవదల భక్తులొకరు భగవాన్ని సమీపించి స్వామి కొందరు నిర్వికల్ప సమాధిలో చాలా కాలం ఉంటారని అంటారే అప్పుడు ఆహారాదులు ఉపయోగిస్తారా అని ప్రశ్నించారు అదెట్లా నీవు నిద్రపోతున్నప్పుడు ఆహారం తీసుకుంటున్నావా అన్నారు భగవాన్ లేదు అయితే నిర్వికల్ప సమాధిలో మనస్సు ఉందంటారా లేదంటారా అన్నారు ఆ పృచ్చకులు ఆహా లేకేమీ నిద్రలో ఉన్నదే అప్పుడూ ఉంది చూడండి ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు తలుపులు బిగించి హాల్లో పడుకుంటాం అదీ సమాధే భలే సమాధి మనస్సు ఉన్నదో లేదో ఎవరు చూచారు అన్నారు భగవాన్ సహజ సమాధిస్తులకో అని మళ్లీ ప్రశ్న ఆ అదే దానికే వాసిష్టంలో తురీయ స్థితిని గురించి ప్రశ్నించిన రాముడికి వశిష్ఠుడు మునివ్యాధోపాఖ్యానం అనే ఒక కథ చెప్పాడు ఒక అడవిలో ఒక మునీశ్వరుడు పద్మాసనస్థుడై కళ్ళు తెరిచి తదేక నిష్టతో కూర్చున్నాడు పేటాడవచ్చిన ఒక బోయ ఒక జింకను కొడితే అది ఈ మునికి ముందుగా పరిగెత్తి దగ్గర ఉన్న పొదలో దూరింది ఆ వేటగాడు దాని వెనకే వచ్చి స్వామి ఇప్పుడు ఇట్లా వచ్చిన మృగం ఎటుపోయింది అని అడిగాడు నాకు తెలియదు నాయన అన్నారు ఆ ముని మీ ముందుగానే కదా పరిగెత్తింది మీరు కళ్ళు తిరిచే చూస్తున్నారు కదా అని వేధించాడు ఆ బోయ ఇక సమాధానం ఇయ్యకుంటే వదలడని నాయన మేము సర్వసములమై తురియ్య స్థితిలో ఉన్నాము స్వప్న సుషుప్తులు మూడు మాకు లేవు అవి అహంకార లక్షణాలు ఆ అహంకారము మాకు లేదు అహంకారమే మనసు అదే అన్ని కార్యాలు నిర్వహిస్తుంది ఆ అహంకారం మా వద్ద నుండి ఎప్పుడో పోయింది ఇక కన్ను మూసినా తెరిచినా ఒకటే మీ లేడిని గురించి నేనేం చెప్పేది అన్నాడు ఆ ముని ఇదేమిరా ఈ వెర్రి మాటలోని తన దారిన తాను వెళ్ళాడు ఆబోయేవాడు అహమే లేకుంటే వీరెట్లా మాట్లాడారు అన్న ప్రశ్న వస్తే లోగడ అహంగా తోచిందే యథార్థం తెలుసుకున్న వెనుక స్వరూపంగా పరిణమిస్తుంది దానినే మనో అంటారు ఆ నిర్వికల్పేత్యాది సమాధులన్నీ లయమే కాని నాశం కాదు అణగటం లేవటం ఉన్నంత సాధక స్థితే అని సెలవిచ్చారు భగవాన్ వేరొక భక్తుడు అందుకుని సవికల్పము నిర్వికల్పము అని సమాధి లక్షణాలు ఏమేమో చెప్తారు కాబోలునే అన్నాడు అవును శంకరులు దృగ్దృశ్య వివేకంలో ఈ షడ్విధ సమాధులు వివరించారు ఎట్లాగంటే సవికల్పం నిర్వికల్పం అని సమాధి రెండు విధాలు సవికల్ప సమాధి దృశ్యానువిద్ధము శబ్దానువిధము అని రెండు విధములు కామాది దృశ్య చిత్త వృత్తులకు సాక్షి తన్నే అంతర అంతర్యానువిధ సవికల్ప సమాధి నేను అద్వైత రూపుణ్ణని తెలుసుకోవడం సవికల్ప సమాధి వీటి చేత కలిగిన స్వానుభవ రసావేశం వల్ల దృశ్యం శబ్దం రెండిటినీ వదిలి నివాతస్థల దీపం వలె నిశ్చలంగా ఉండడం ఆంతర నిర్వికల్ప సమాధి హృదయంలో వలనే బయటను దృశ్య వస్తువుల నామ రూపాధులను ఉపేక్షించి సద్రూపాన్నే చూడటం బాహ్య దృశ్యానువిధ సైకల్ప సమాధి ఆ సచ్చిదానంద వస్తువునే అఖండైకర సబ్రహ్మని ఎప్పుడూ ఎరుక కలిగి ఉండటమే బాహ్య శబ్దానువిద్ద సైకల్ప సమాధి ఈ రెండిటి అనుభవం వల్ల నిస్తరంగా జలగివలే అఖండంగానూ నిశ్చలంగానూ ఉండటం బాహ్య నిర్వికల్ప సమాధి ఈ షడ్విధ సమాధులు దృదృశ్య వివేకంలో చెప్పినవే ఈ ఆరు విధ సమాధుల నిరంతర అభ్యాసం వల్ల సహజ నిర్వికల్ప స్థితిని అలవర్చుకోవాలి ఆ సహజ స్థితి కలిగితే కాని అహం నాశం కాదు అది నశించిన వారు చూచినా చూడని వారే తిన్నా తినని వారే విన్నా వినని వారే నిద్రించినా నిద్రించని వారే వారు ఏది చేసినా చెయ్యని వారే అని సెలవిచ్చారు భగవాన్ లేఖ నూట అరవై నాలుగు రెండు నిన్న ఏదో ప్రసంగ భగవాన్ విరాగ మహిమను వర్ణిస్తూ ఉంటే విని భాగవతం త్వితీయ స్కందంలో సుఖయోగి పరీక్షితునకు ముక్తి మార్గం బోధించే సందర్భంలో ఈ విరాగాన్ని గురించిన చక్కని పద్యం ఉంది అన్నాను అట్లాగా ఏదీ చదవండి విందా అన్నారు భగవాన్ జంకుతూనే ఇట్లా చదివాను కమనీయ భూమి భాగములు లేకున్నవే పడి ఉండుటకు దూది పరుపులేలా సహజంబులకు కదా జలు లేకున్నవే భోజన భాజన పుంజమేల వల్కలాజిన కుశావళులు లేకున్నవే కట్టదు కూల సంఘంబులే గొన కొని వసి ప్రాసాద సౌధాది పటలమేల ఫలరసాదులు కురియవే పాదపములు స్వాదు జలముల ఉండవే సకల నదులు పొసగ భిక్షంబు పెట్టరే పుణ్యసతులు ధనమదాంధుల కొలువేల తాపసులకు పద్యం చదివేంత వరకు భగవాన్ మందహాసంతో వింటూ కడపట ఉత్సాహంతో అదంతా సరి ఈ దేశంలో పెద్దలొకరు ఈ విధంగానే పాడారు ఓ ఈశ్వరా తలకింద దిండుగా చెయ్యిచ్చావ్ మనకు కౌపీనంగా వలకలం ఇచ్చావు తినేందుకు దోషులిచ్చావు నాకింత ఏం కావాలయ్యా ఆహాహా నా భాగ్యం అనే భావం ఉన్నది అందులో నిజంగా అదెంతటి మహదైశ్వర్యమో చెప్పవసమా మహారాజాది రాజులను ఈ సౌఖ్యాన్ని ఆశిస్తారు దానికి ఏది సాటి రాదు నేను అది ఇది అనే అనుభవించి ఉన్నందువల్ల నాకు దానికి దీనికి తారతమ్యం తెలిసింది ఈ పరుపులు ఈ సోఫా ఈ సామగ్రి ఇదంతా బంధమే అన్నారు భగవాన్ తధాగతుడు బుద్ధుడు ఇందుకు దృష్టాంతమే కదా అన్నాను అవును వారు అంతఃపురంలో సకలైశ్వర్య సంపన్నులై ఉన్నప్పుడు దుఃఖితులయ్యే ఉన్నారు వారి చింత పోగొట్టవల్నని తండ్రి ఎన్ని భోగాలో కల్పించారు కానీ వారికి ఏది రుచించలేదు అర్ధరాత్రి వేళ భార్యా బిడ్డలను విడిచి పలాయనమైనారు ఆ రేండ్లు తీవ్ర తపోనిష్టతో ఉండి తత్వం గ్రహించి లోకసంగ్రహార్థం భిక్షువులైనారు భిక్షువులైన వెనుకనే మహాసుఖిగా ఉన్నారు నిజంగా వారికేం కావాలి అన్నారు భగవాన్ ఆ భిక్షుభ వేషంతోనే స్వదేశానికి నీ వచ్చారు కదా అన్నారు ఒక భక్తులు అవునవును వీరు వస్తున్నారని విని తండ్రి శుద్ధోదనుడు పట్టపు ఏనువును అలంకరించుకుని చతురంగపుబుల సమేతంగా ఎదుర్కోలు వెళ్లి రాజమార్గంలో నిలిచి ఎక్కడెక్కడ పుత్రుడను ఎదురు చూస్తూ ఉంటే వీరు ఆ రాజధాని రాక సందుగొందుల్లో పడివచ్చి వచ్చి అంతేవాసులందర్నీ తలా ఒక వీధికి భిక్షకు పంపి తాను ఇంకొక వీధి నుండి భిక్షు వేషంతో తండ్రి ఎదుటికి పాపం ఆ వేషంతో అట్లా వస్తున్నారని తండ్రికేం తెలుసును గుర్తించలేక దిగ్భ్రమ నిలిచారు యశోధర గుర్తించి కుమారుణ్ణి నమస్కరింపచేసి తాను నమస్కరించింది ఆ వెనుక తండ్రికి గుర్తొచ్చింది వరు అకస్మాత్తుగా ఆ వేషం చూడటం వల్ల జుగుప్స కలిగి చిచి ఇదేం వేషం మహదైశ్వరి సంపదలతో రావలసిన వాడు ఈ విధంగా వచ్చాడే చాలు చాల్ అని తీవ్ర దృష్టితో వారి వైపు చూడటం సాధించారు వీరో తండ్రికి ఇంకా ఈ అజ్ఞానం వదలలేదే అన్న విచారం కలిగి అంతకన్నా తీవ్రమైన దృష్టితో తండ్రి దృష్టిని ఎదుర్కొన్నారట ఆ దృష్టి యుద్ధంలో తండ్రి ఓడిపోయి దిఢీలు సాష్టాంగపడి తామున్ను భిక్షువుల విరాగికే తెలియాలి అంటూ పులకిత శరీరంతో గద్గ కంఠులైనా భగవాన్ లేఖ సంఖ్య నూట అంతర్విచారణ తప్పదు ఏడు పన్నెండు పంతొమ్మిది ఈ మధ్య పట్నంలో ఉద్యోగస్తులుగా ఉన్న భక్తులు కొందరు ఇక్కడికి వచ్చి ఉన్నారు వారంతా ఒకనాడు భగవాన్ నివసించిన గురుముహూర్తం ప్రవాళగిరి చూచి సాయంత్రం వేదపారాయణ వేళకు తిరిగి వచ్చారు వేద పారాయణ అనంతరం భగవాన్ ఆ ప్రవాళగిరి మీద తాము నివసించినప్పటి సమాచారాలన్నీ వారికి వినోదంగా చెబుతూ అది చూచారా ఇచ్చూచారా అని అడుగుతూ ఉంటే ఆ భక్తులలో ఒకరు భగవాన్ని ఉద్దేశించి ఆ కథలన్ని భగవాన్ వినోదంగా సెలవిస్తారే కాని ఇంతకు ముందే మేము అక్కడికి వెళ్లి వచ్చాం ఆ ప్రవాళగిరి మీద ఉన్న గుహలోకి చీకటి గదిలోకి ఒక్కసారి వెళ్లి వచ్చేసరికి మా ప్రాణం త్రాహిత్రాహి అయింది అన్నారు భగవాన్ అక్కడ నివాసం చేశారంటే శరీరం నాది కాదనే భావంతో ఎంత దృఢపడాలో తెలుస్తోంది మా వంటి వారంతా ఎట్లా తరించాలి స్వామి అంటే నేనెవడని విచారించుకుంటే చాలు అని సెలవిస్తారే గాని పట్నవాసంలో ఉండి ఉద్యోగాలు చేసే సంసార్లకు అది ఎట్లా పోసుగుతుంది మనస్సు సదా వ్యవహారం నిధికే పోతుంటే శాంతి లభించేదెట్లాగూ అన్నారు భగవాన్ చిరునవ్వుతో వింటూ ఊరుకున్నారు ఈ దినం ఉదయాన నేను వెళ్లేసరికి ఇక్కడ నివాసంగా ఉన్న ఒక భక్తుడు శ్రీవారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ నిన్న సాయంత్రం పట్నం నుంచి వచ్చిన వారు అడిగిన దానికి భగవాన్ సమాధానం చెప్పనేలేదు ఎందువల్ల పూర్వం శివప్రకాశం పిళ్ అడవిని వెరత్తుం అన్న పద్యం రాసినప్పుడు భగవాన్ ఇట్లాగే నవ్వుతూ కూర్చున్నారట అదేం భగవాన్ అట్లా విజన స్థలంలో ఉంటే గాని జ్ఞానులు కాలేరనే అర్థమా ఏమి అన్నాడు కాలేరని ఎవరన్నారండి వారి వారి సంస్కారాలను అనుసరించి చిత్తవృత్తి ఏర్పడుతుంది కొందరు అందరిలో ఉండి అన్ని పనులు చేస్తూనే ఆత్మవిచారణ చేసి జ్ఞానులవుతారు జనక వశిష్ట రామకృష్ణాదులంతా అందుకు దృష్టాంతమే కొందరికి అదంతా ఉపద్రవంగా తోచి విజన ప్రదేశానికి వెళ్లి ఆత్మవిచారణం వల్ల జ్ఞానాన్ని పొందుతారు అందుకు సనకసనందనాథులు సుఖవామ దేవాదులు ప్రమాణభూతులు ఎవరికైనా అంతర్ విచారణ మాత్రం తప్పదు అదే పురుషకారం శరీర యాత్ర ప్రారంధానుసారం నడుస్తుంది అందుకు మనమేం చెప్తాం అని సెలవిచ్చారు భగవాన్ శివప్రకాశం పిల్ల తమిళ పద్యానికి తాత్పర్యం ఈ దిగువన వ్రాస్తున్నాను చూడు ఓ రమణ సద్గురు శరీర పోషణాదులను వదిలి యమ నియమాదులతో కూడిన ఉత్తమ తపస్సును చేయకుంటే విశుద్ధమైన జ్ఞానం కలుగదు అని శ్రేష్టమైన నీ చరిత్ర వల్ల విశదీకరించి నీ అడుగులననుసరించి నడిచే భక్తులకు సర్వం విడువనక్కరలేదు విచారణీయే చాలును అని చెప్పుటకు అర్థమేమి వృత్తిజన్య జ్ఞానం ఈ ఉదయం అంతేవాసులలో ఒకరైన సుందరేశయ్య ఏదో పుస్తకాలు పుచ్చుకుని శ్రీవారి సోఫా పక్కనే కూర్చుని భగవాన్సన్నతను అవలోకించి ఈ పుస్తకంలో మనోవృత్తి జ్ఞానం అని ఒక చోట వ్రాసి ఉన్నది మనోవృత్తి జ్ఞానం అంటే అర్థమేమి అని చల్లగా అడిగారు అదా మనోవృత్తి లేనిది ఆత్మను తెలుసుకోవడం అనేది ఉండదు ఆత్మను తెలుసుకోవాలి తెలుసుకుందాం తెలుసుకున్నారు అని అంటారు కదా ఏ విధంగా తెలుసుకుంటారు తెలుసుకోవడానికి తానొకడుండాలి తాను ఉన్నవాడే అనుకో ఉన్నానని తెలుసుకోవడానికి ఒక వృత్తి కావద్దా మరి అందువల్ల అంతర్ముఖమైన మనోవృత్తిని విజ్ఞానమని ఆ వృత్తిని బహిర్ముఖమైనప్పుడు అజ్ఞానమని ఆ అజ్ఞానానికే మనస్సు అని చిత్తమని పేర్లు ఆ వృత్తిని అంతర్ముఖమైనప్పుడు బుద్ధి అని అహం అని చెప్పవలసి ఉంటుంది అన్నిటి కోడికయే అంతఃకరణము అహము అచలం ఈ అంతఃకరణ అనే ఉపాధి వల్ల బహిష్కరణాలైన పంచభూత సృష్టి కలిగింది ఆ భూతాలు వ్యస్తి సమష్టిగా పంచీకృతాలై నానా విధ అంగాలతో కూడిన భూత శరీరం ఉత్పన్నమైంది అంతఃకరణ అనే ఉపాధి వల్ల కలిగిన ఈ భూత సృష్టినంతా తోసివేసి మనస్సు అంతర్ముఖమైనప్పుడు వృత్తిజన్య జ్ఞానం కలుగుతుంది అంటే వృత్తికి మూలం తెలుస్తుంది అన్నమాట ఆ మూలానికే అహంస్ఫురణాని ఆత్మాని ఏమేమో అంటారు మనస్సు కదా దాన్ని తెలుసుకోవడం అందువల్ల దానినే మనోవృత్తి జ్ఞానం అని అంటారు అంటే శుద్ధ సత్వమయమైన మనస్సని అర్థం నానా విధాలుగా విజృంభించేది అదే తాను ఉన్నట్లు ఉండేది అదే దాన్ని ఏమైనా అనుకో ఏదో ఒకటి అని భగవాన్ ఈ ప్రసంగమంతా వింటూ కూర్చున్న నూతన నిదానించి స్వామి జ్ఞానికి పరేక్ష ప్రారంధం తప్ప మరి ఏవీ ఉండవంటారు నిజమేనా అని ప్రశ్నించారు అదేనండి జ్ఞానికి అజ్ఞానికి ఇచ్చ అనిచ్చ పరేచ్ఛ ప్రారబ్ధాలు మూడు సమంగానే ఉంటవి అనుభవము అంతే అయితే జ్ఞానికి మనం చేస్తున్నాననే తలపు ఉండదు కాబట్టి బంధం ఉండదు అజ్ఞానికి నేనే చేస్తున్నాననే తలుపు ఉండటం వల్ల బంధం ఏర్పడుతుంది ఇదే వ్యత్యాసం మన ఏవ కారణం బంధమోక్షయోహో అన్న ఉపనిషద్ వాక్యానుసారం అన్నిటికీ మనసే కారణం ఆ మనసుకు తలపులే రూపం ఆ తలపులకు మూలం తెలుసుకుంటే బంధం ఉండదు ఈ మూలమే తాను తన్ను తాను అరసి ఉన్నట్లు ఉంటే ఎన్ని తలపులు రాని పోని తన్నేమీ బాధించవు అన్నారు భగవాన్ లేఖ సంఖ్య నూట అరవై నిర్యాణం ముప్పవ తేదీ రాత్రి మహాత్మా నిర్యాణ వార్త అంతటా తెలిసింది కదా స్త్రీలు అప్పుడు ఆశ్రమంలో ఉండరాని సమయం కనుక ఇంటి వద్దనే ఉన్నాము ఆ వార్త వినగానే భగవాన్ ఏమన్నారో అని నా మనస్సు తహతహలాడింది రాత్రివేళ అటు వెళ్లడానికి జంకి మరునాడు ఉదయం ఏడున్నర గంటలకు ఆశ్రమానికి వెళ్లాను రేడియోలో ప్రార్థన జరుగుతున్నది ఒక పత్రికలో గాంధీ చిత్రపటంతో సహా నిర్యాణ వార్త వచ్చింది భగవాన్ చదివి ప్రార్థన వింటూ అట్లా ప్రార్థనలు చేసిన వారికి ఇది పూజ అన్నారు సానుభూతితో రేడియోలో వైష్ణవచనతో అన్న పాట వచ్చేసరికి విచార సూచక దృష్టితో మౌనం ధరించారు భగవాన్ తొమ్మిది గంటలకు భగవాన్ బయటికి పోయే నిమిత్తం లేవబోతూ ఉంటే ఒక పత్రికా విలేఖరి వచ్చి మహాత్మా వినున్నట్లుగా భగవాన్ ఏమైనా సెలవిస్తే ప్రకటిస్తాన్ అని వేడుకున్నాడు గద్గ స్వరంతో వారి ఈ విధమైన ఈ మరణానికి ప్రతి మానవును హృదయం తపిస్తూనే ఉన్నది నేను ప్రత్యేకించి చెప్పేందుకేమున్నది విచారించని వారెవ్వరూ నీకు ఏదైనా చెబితే ప్రకటిస్తావు ఇక ఒక్కొక్కరే వచ్చి అడగడం సాగిస్తారు ఎందుకది అని సెలవిచ్చారు బయటికి వెళ్లి వచ్చేసరికి పదిన్నర గంటలైంది రేడియోలో జవహర్ లాల్ స్పీచ్ కు ముందే వైష్ణవ జనతో అంటూ పాడడం ప్రారంభించారు ఆపిన ఆగక భగవాన్ కళ్ల వెంట నీటి బొట్లు రాలినవి నాలుగున్నరకు స్త్రీలందరూ కలిసి రఘుపతి రాఘవ పాడడానికి ఆరంభించారు భగవాన్ కళ్ల నిండా నీరు నుంచి కానీయండి కానీయండి అని సంగ చేశారు ఐదింటికి శంఖం పూరించబడింది మహాత్మా నిర్యాణం నిమిత్తం మాతృభూతేశ్వరాలయంలో కర్పూరహారతి ఇచ్చి భగవాన్ సన్నిధికి తెస్తే విభూతి కుంకుమను స్వీకరించారు భగవాన్ మొన్న ఉదయం పేపర్ చూస్తూ పక్కనున్న వారితో ఏమో ఆ మధ్య తోక చుక్క పుట్టింది కదూ దాని ఫలితమే మహాత్మా మరణమని వ్రాశారిందులో తోక చుక్క పుట్టినందుకు మొదటి ఫలం అయిందన్నమాట అన్నారు భగవాన్ మొదటి ఫలమైనదన్నమాట అని భగవాన్ వాక్కులో పలుకుతున్నదే ఏమా అన్న శంకతో నా మనసు చిక్కుమన్నది ఇంతలో ఇంకొక పేపర్ తీసి చూస్తే ఇదిగోనో గుండు పేల్చిన వాడు మహాత్మాకు ఎదురుగా వచ్చి నమస్కరించి ఇవాళ ఇంత ఆలస్యంగా దయచేశారేమి అని అడిగాడని ఏదో జాగైందని వారన్నారని వెంటనే గుండు పేల్చాడని ఉన్నదోయ్ రాముడు రావణ సంహార కార్యం ముగిసిన వెనుక తిరిగి వైకుంఠానికి వెళ్లాలన్న మాట మరిచి ఉంటే దేవతలంతా యోచించి యముణ్ణి పంపారట వారు ఎతివేషంతో వచ్చి వచ్చిన పని ముగిసింది స్వర్గానికి దయచేయండి అన్నారట వినయంగా ఇది ఉన్నది స్వరాజ్యం వచ్చింది కదా నీ పని తీరిందే ఇంకెందుకున్నావు ఇంకా వెళ్ళవద్దు ఇంత ఆలస్యమైందే అని ప్రార్థించి పంపినట్లున్నది అని సెలవిచ్చారు భగవాన్ ఇప్పుడు చెప్పిన కథ ఉత్తర రామాయణంలోనిదేనా అన్నాను అవును ఇదే కాదు కృష్ణునికి వ్యాధు నివాణం మరణకారణమైనట్లు అయిందని ఒక పేపర్లో వ్రాశారు ఏదో ఒకటి అన్నారు భగవాన్ నిన్న హరీంద్రనాథ్ చటోపాధ్యాయ మహాత్మా ఫోటో ఒకటి భగవాన్ చూపి గవానుల సమావేశం జరగకపోవటం శోచనీయం అన్నాడు లోగడ వారు ఈ ఊరు వచ్చారు కదా అప్పుడు ఆశ్రమం దాటి ప్రదక్షిణం రోడ్డున ఆనుకుని ఉన్న ద్రౌపదమ్మ కోవిల దాటగానే ఉన్న ఆ మైదానంలో మీటింగ్ ఏర్పాటైంది తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడికి వస్తారని ఇక్కడి వారు అనుకున్నారు కాని జనసంకులం ఎక్కువైనందువల్ల వచ్చే అవకాశం లేకపోయింది ఎకాయకి స్టేషన్కే వెళ్లిపోయారు ఆ వెనుక ఎంతో అనుకున్నారట శంకర్లాల్ బ్యాంకర్ కు వారిని ఇక్కడికి తీసుకుని రావాలని చాలా పట్టుదల పంతొమ్మిది వందల ముప్పై జమ్నానాల్ బజాజ్ మొదలైన వారంతా ఇక్కడికి వచ్చినప్పుడు స్కందాశ్రమం చూచి మహాత్మాను కొన్నాళ్లు అక్కడ ఉంచాలని చూశారు కానీ సందర్భించలేదు సబర్మతి వార్ధ మొదలైన చోట్ల ఎవరుగాని మనసు బాగుండలేదని వారితో అంటే రమణాశ్రమానికి వెళ్లి అక్కడ ఓ నెల రోజుల పాటు ఉండిరండి అని వారు చెప్పి పంపేవారు రామస్వామిరెడ్డి గారు మంత్రి కాగానే మహాత్మా వద్దకు వెళితే మీరు రమణాశ్రమానికి ఎంత కాలంగా వెళుతున్నారు అని అడిగారట ముప్పై ఏళ్ల నుంచి వెళుతున్నారని వారంటే అట్లాగా నేను మూడు ప్రయత్నించా ఇంతవరకు వెళ్లే వీళ్లే కలగలేదు అన్నారట మహాత్మ ఏం చేస్తారు విడిస్తేగా వచ్చేందుకు అన్నారు భగవాన్ ఈ ఉదయం పేపర్లో మహాత్మాజీ శరీరయాత్ర చాలించే నాటికి ముందు రోజే ఏదో స్వప్నం వచ్చిందని అందువల్ల ఆనాటి మరణం వారికి స్ఫురించి అత్యవసరమైన పనులన్నీ త్వరగా ముగింపు చేశారని అందుకే ప్రార్థనకు రావడం ఆలస్యమైందని చదివి అవును విజ్ఞానం కలవారికి ఆ మాత్రం స్ఫురించదా తప్పక తెలుస్తుంది కానీ ఎవరికీ చెప్పరు అన్నారు భగవాన్ లేఖ సంఖ్య నూట సమాన భుక్తి ఏడు రెండు మన అబ్బాయి రచయిత్రి పెద్దన్న గారి కుమారుడు లండన్ నుంచి ఇక్కడకు వచ్చి పదహైదు రోజులైంది పరీక్షా ఫలితం ఇంకా తెలియలేదు త్వరగా రమ్మని తండ్రి వ్రాయడం వల్ల మొన్న ముప్పైవ తేదీ మధ్యాహ్నం వెళ్లదలిచి ముందు రోజు రెండు పండ్లు తెచ్చాడు ముప్పైవ తేదీ పల ఉదయం పలహార వేళకు అన్ని ఓలిచి పళ్లెంలో పెట్టుకుని ఇద్దరం వెళ్లాం వంటింటి వారు ఆ పండ్లను నన్నే వడ్డించమన్నారు అలవాటు లేనందువల్ల ముందు భగవాన్ వద్దకే తీసుకుని వెళ్లాను గద్దంపు స్వరంతో ఏమది అన్నారు భగవాన్ అబ్బాయి పళ్లు తెచ్చాడు అన్నాను ఓహో సరిసరి ఒక్కొక్కటే వెయ్యండి అన్నారు భగవాన్ శ్రీవారికి వడ్డించి అందరికీ అదేవిధంగా వడ్డించాను ఈ లోపల కొండ పండ్లు నాలుగే ఉంటే పది మందికి మాత్రం చిన్న చిన్న తుంపులు వేసి పెద్ద తుంపు ఒకటి భగవాన్ విస్తర్తులు వేశాడు శివానందం భగవాన్ చిరాకుతో ఇదిగో ఇదే చేష్టలు అందరికీ సమంగరానిది నాకెందుకు అంటూ వడ్డించే వారిని పాత లోపాలు కొత్త లోపాలు ఏకరవు పెట్టారు అంత మెద్దలకుండా లేచి వెళ్లారు భగవాన్ ప్రసన్నులై లేచేందుకు కాళ్లు సత్తుకుంటూ ఉండగా సెలవడిగే నిమిత్తం తిలకు నేను దగ్గరకు వెళ్లాం నమస్కరించి లేచి అబ్బాయి ఊరికి వెళతాట అన్నాను ఓహో అట్లాగా పళ్ళు తెస్తే పరీక్ష పాస్ అయ్యాడనుకున్నా ఊరికి వెళుతున్నాడా మంచిది మంచిది అని పక్కనున్న వారికి నన్ను చూపి ఇదిగో ఈ మొగతే అందరికీ వడ్డించకుండా ముందే నాకు వడ్డించింది అన్నారు భగవాన్ అయ్యో కొత్త కావడం వల్ల చేశాను అది తప్పే అన్నాను అచ్చరి అందుకే చెబుతున్నా అందరికి వడ్డించిన వెనుక భగవాను వడ్డిస్తే అందరికి సమానంగా వస్తుంది ఒకవేళ మిగలదనుకు మనకు లేకపోయినా బాధ లేదు అందరూ తింటే భగవాన్ తిన్నట్లే అన్న సంతృప్తి కలుగుతుంది ఎప్పటికైనా అట్లాగే వడ్డించాలి ఆ పద్ధతే మంచిది అందరూ తింటే భగవాన్ తిన్నట్లు కాదు అని సెలవిచ్చారు భగవాన్ నిజమే పొరపాటైంది అన్నాను సరిసద్ దానికేమి అన్నారు భగవాన్ నీవు చూచావో లేదో ఆశ్రమంలో ముప్పొద్దుల భోజనశాలలో గంట కొట్టడానికి ముందే ఇడ్లీలతో సహా వండిన అన్ని పదార్థాలలో కొంత తీసి ఆవులకు కాకులకు కుక్కలకు కోతులకు బీద సాధలకు ఆశ్రమంలో ఉండే జీవరాశులన్నిటికీ వేస్తేనే కానీ భగవాన్ భోజనానికి రారు శ్రీవారి భోజన సమయంలో ఒక్కొక్కప్పుడు పిచ్చుకలు రావడం కద్దు వాటికి ముందు అన్నం వేస్తే గాని భగవాన్ ఊరుకోరు కుడతలు నెమళ్లు వస్తే వేరు శనగపప్పు ఇస్తారు అట్లా వేయడానికి ఎప్పుడైనా ఎవరైనా విసుగుదల చూపితే భగవాన్ సహించక పొండయ్య పొండే సణుగుతూ ఎందుకు ఇచ్చేది మనం వచ్చామో అవి వచ్చినవి మనకు ఏ విధంగా వస్తోందో వాటికి ఆ విధంగానే వస్తోంది మనవి మాత్రం స్వామి స్వామిని పూజించి పెట్టాలా తిట్టి పెట్టాలా కావాలని కొరి తెచ్చామా ఏమో వచ్చినవి మనమంతా రాలేదు ఎందుకయ్యా విసుగు అని మందలిస్తూ ఉంటారు నేను లాస్ట్ లో ఫస్ట్ అనిన్ని భగవాన్ సెలవిచ్చారు నేనది మరచి ప్రవర్తించినందుకు ప్రబోధించారన్నమాట ఇంకొక విశేషం ఏమంటే పళ్లు తెస్తే పరీక్ష పాస్ అయ్యాడనుకున్నాను అని భగవాన్ సెలవిచ్చిన వేళకు అంటే మూడు ఒకటి నలభై ఎనిమిదవ లండన్ లో పరీక్షా ఫలితాలు తెలిసినవట అబ్బాయి పాస్ అయినట్లు అన్నయ్య నిన్ననే తంతి ద్వారా భగవానుకు తెలియచేశాడు మహాత్ముల వాణి వృధా నాస్తికులు అద్వైతులు ఎనిమిది రెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఈ ఉదయం నేను వెళ్లేసరికి హాలంతా నిశ్శబ్దంగా ఉన్నది అగరవత్తుల ధూపం హాలు చుట్టూ ఆవరించి సువాసనలు వెదజల్లుతున్నది భగవాన్ పేపర్లు చదివి ముగించి ప్రశాంతంగా కూర్చున్నారు కృష్ణస్వామి గడియారానికి కీ ఇస్తున్నాడు ఉన్నట్లుండి ఒకరు స్వామి నాస్తికులు అద్వైతులు వాద ప్రతివాదాలు చేసుకుంటారే వారి అభిప్రాయా భేదాలు ఏమిటి అని ప్రశ్నించారు గడియారం టంగు టంగున గంటలు కొట్టింది భగవాన్ చిరునవ్వుతో అభిప్రాయ భేదాలు ఏమిటా ఇదిగో చూడండి ఈ గడియారానికి ఇప్పుడు కీ తిప్పారు కనుక తిరుగుతూ గంటలు కొట్టింది తిప్పేవాడొకడుండాలి లేకుంటే గడియారం తిరగదు అంటారు అద్వైతులు తిప్పేవాడున్నాడని ఒప్పుకుంటే వాడిని తిప్పేందుకు ఇంకొకడుండాలి అట్లా లెక్కిస్తే మొదలు చివరా ఉండదు కాబట్టి కర్త అనేవాడు లేనే లేడు అంటారు నాస్తికులు ఇవే అభిప్రాయ భేదాలు చూడండి ఈ తుండుగుడ్డ ఉన్నది పత్తి కంటే భిన్నం కాదు అయితేనేమి ఏకులుగా నూలుగా మారి వస్త్రంగా తయారైంది ఈ నిర్మాణానికి కారణకర్త ఒకడుండాలి కదా చాలేవాడు అందుకు కర్త అని చెప్పిన నానా రంగుల చిత్ర వస్త్రాలు నామమాత్రాలే కానీ వృత్తి వేరు కావని భావించినట్లే నానా విధ లోక నిర్మాణానికి ఒక కర్త ఉన్నాడని ఒప్పుకున్నా ఈ సమస్తం సత్తు భిన్నం కాదని అద్వైతులు అవగాహన చేసుకుంటారు చిన్నవి పెద్దవి నానా రకములు అయినా కుండలు ఉన్నవి అంతా మన్నే కదా అందులో ఏదైనా ఒకటి పగిలితే అయ్యో కుండ పోయింది అంటాం ఏం పోయింది నామరూపాలే పోయినవి అవి పోతే మన్ను మన్నుగానే ఉంటుంది అయితే కుమ్మరివాడు ఉంటే కదా కుండలు చేయడం అందువల్ల నిమిత్తమాత్రంగా కర్త ఉన్నాడంటారు అద్వైతులు లేడంటారు నాస్తికులు వాదన పెరగడమే గాని ఫలితం సున్నా ఈ వాదించే వాడెవడో తెలుసుకుంటే ఏ చిక్కులు ఉండవు అని సెలవిచ్చారు ఎందుకో ఈ వాదనలు నేను అన్నారు ఆ పృక్షకులు ఎందుకేమో తలపులు లోపల ఉంటవి ఉన్నవన్నీ బయటికి రావద్దు అన్నారు భగవాన్ హాస్యంగా మాట్లాడే భక్తులు ఒకరు అది విని ఏం భగవాన్ లోపల ఉన్నదంతా బయటికి వస్తుందని తామెప్పుడు సెలవిస్తారే ఎట్లా వస్తుంది భగవాన్ లోపల ఏముంది భగవాన్ అని గుండెలు తడువుకున్నాడు భగవాన్ నవ్వుతూ అవునండి లోపల లేందే బయటికి వస్తుందా ఏమి ముందు లోపల సంకల్పం కలగందే బయటకి ఏమీ సంకల్పం లోపలే కదా పుట్టేది అది విజృంభించి పైకి వస్తుంది ఎప్పుడు గాని ఏది కానీ లోపల ఉన్నదేనండి బయటికి వచ్చేది అని సెలవిచ్చారు లేఖ సంఖ్య నూట చిన్న నోటు ఇరవై ఏడు మూడు అముద్రితంగా ఉన్న రెండవ భాగం లేఖలు సరిచూచి ఏ గ్రంథంలో ఉన్నదో తెలియక భగవాన్ని అడగాలని ఈ ఉదయం తొందరగా వెళ్లాను భగవాన్ సావధానులై కూర్చుని ఉన్నారు దగ్గరగా వెళ్లి దృష్టి అన్న శ్లోకం దేంట్లో ఉన్నది అన్నాను భగవాన్ ప్రసన్న వదనైందూపనిషత్తులో ఉన్నది దానినే శంకరు అపరోక్షానుభూతిలో వ్రాశారు రెండు శ్లోకాయత్వోకినీ ద్రష్ట్య దర్శన దృశ్యా దృష్టిస్త్రైవ కర్తవ్యవలోకి అంటే దృష్టి నాసాగ్రమందుగాని భ్రూమధ్యమందుగానే నిలుపుట కాదు చూచేవాడు చూడబడేది చూపు ఈ వృత్తులన్నీ ఎక్కడ లయిస్తావో అక్కడ నిలుపవల్ననే అర్థం అదే జ్ఞాన దృష్టి ఎప్పుడు దృష్టిని జ్ఞానమయం చేస్తారో అప్పుడు జగత్తంతా బ్రహ్మమయంగా తోస్తుందని తాత్పర్యం అని సెలవిచ్చారు అట్లాగా ఆ శ్లోకాలు అపరోక్షానుభూతిలో ఉన్నవా అంటూ ఊరుకున్నాను ఆ పుస్తకం లైబ్రరీలో ఉన్నది గాని ఎవరినో అడగాలి ఎందుకులే అన్న సంకోచంతో కావాలని అనలేదే గాని శ్లోక పాదాలన్నీ జ్ఞప్తి లేనందువల్ల సంకటంగానే ఉన్నది భగవాన్ అది గ్రహించి ఒకరితో ఏమో పవనస్వామి చిన్న నోటు పుస్తకం తీసివు ఆ డ్రాయర్ ఉండాలి అన్నారు డ్రాయర్ సొరుగులో దాచిన నోటుబుక్ తీసి దులిపి ఇచ్చారు ఆ సేవకులు బహుచిన్న పుస్తకం సన్నని మళయాళపులిపితో పులిపితో ఉన్నది వ్రాసేందుకు కాగితం కలం పుచ్చుకున్నారు భగవాన్ లైబ్రరీలో అపరోక్షానుభూతి ఉన్నదిగా అన్నాను చల్లగా ఎందుకు వ్రాసి పోతుంది అంటూ వ్రాయడానికి ఆరంభించారు భగవాన్ క్షణంలో ముత్యాల కోవల్ లాంటి అక్షరాలు కలిగిన కాగితం మీద పేరుతో సహా వ్రాయబడిన శ్లోకాలు రెండు నా చేతికి వచ్చినవి అయాచితంగా లభించిన మహాభాగ్యానికి ఆనందిస్తూ శంకర్లు ఉపనిషత్తుల్లో శ్లోకాలు అట్లే రాసుకున్నారా భావం తీసుకుని స్వయంగా వ్రాసారా అన్నాను అవే ఎత్తి వ్రాశారు వారి చిన్ని చిన్ని పుస్తకాలన్నిటిలోనూ ఉపనిషద్ వాక్యాలే చాలా ఉన్నవి పళనిస్వామి శంకర్ల శ్లోకాలేమైనా వ్రాసి ఇవ్వండి అని అడిగాడు అప్పుడు మా దగ్గర పుస్తకమేది ఏవో చిత్తు కాగితాలు ఏది కుట్టి ఈ పుస్తకం తయారు చేసి వ్రాసి ఇచ్చాను ఈ కాస్త పుస్తకంలో శంకరులవి పది గ్రంథాలు వ్రాసి ఉన్నవి అని సెలవిచ్చారు భగవాన్ ఇదే మొదటి పుస్తకం అన్నమాట అన్నాను అవునవును అప్పుడు మనకు ఒక్క కుండ తప్ప వేరేమీ ఉండేవి కావు ఈ పైతుండైనా లేదు విరూపక్ష గురిలో ఉండే మొదటి రోజుల్లో పళనిస్వామి మాత్రం ఒకే తుండు కట్టుకుని ఉండేవాడు గుహకో అప్పుడు ఇనుప తలుపు లేదు కర్ర తలుపు కర్ర ఉండేవి ఒక పుడకతో బయట నుండే కొండ చుట్టి చుట్టి ఎక్కడెక్కడికో పోయి వారం పది రోజులకు వచ్చి పుడకతోనే తలుపు తెరిచేవాళ్ళం అదే తాళపు చెవి అది దాచాల్సిన పని లేదు మాకింక ఈ పుస్తకం ఒక్కటే సామాన్ అతడు ఒక తుండు కట్టేవాడు ఈ పుస్తకం ఒకటి మొలలో మడిచిపెట్టుకునేవాడు సరిపోయేది ఇదే మాకు మొదటి సంసారం అన్నవ్వారు భగవాన్ నాదరపు అక్షరం చూచేనా వ్రాసింది అన్నారు ఒక భక్తులు అవునవును అదీ అతడు అడిగితేనే నాటికి నేతికి నాకుగా ఒక్కటి వ్రాయలేదు అన్నారు భగవాన్ భగవానికి ఎందుకు ఇవన్నీ అంతా పరేచ్ఛగానే చేస్తారు అన్నారు ఆ భక్తులు ఇదే అట్లా వచ్చిన సంసారంలో ఈ పుస్తకం మొదటి సంసారం అని చెప్పి ఆ పుస్తకం అందరికి చూపారు భగవాన్ లేఖ సంఖ్య నూట డెబ్బై ఒకటి పంతొమ్మిది ఈ ఉదయం ఒక భక్తుడు పాత ముద్రణతో శిథిలమై ఉన్న పెరియ పురాణం తెచ్చి భగవాన్ చేతికిచ్చాడు భగవాన్ సుందరమూర్తి కైలాసానికి వెళ్లిన కథ చూస్తూ ఇదిగో నోయ్ సుందరమూర్తి కైలాసానికి వెళ్లేసరికి గుర్రాన్నిక్కి వచ్చిన చేరరాజు అక్కడికి తన వెనకే రావడం చూచి అతనితో సుందరమూర్తి నేను పిలవంది నువ్వెట్లా వచ్చావు అని అన్నారట చూచావా అంటూ దానిలో పద్యం ఒకటి చదివారు అది వింటూ ఉన్న తమిళ యువకుడకుడు ఆ కైలాసం ఎక్కడున్నది స్వామి అన్నాడు ఓహో కైలాసమా మనం ఎక్కడున్నామో కైలాసం అక్కడే ఉన్నది అసలు మనం ఎక్కడున్నాం చెప్పండి అన్నారు భగవాన్ అది కాదు స్వామి సుందరమూర్తి కథలో సెలవిచ్చారే ఆ కైలాసం నిజంగా ఉన్నదా ఉంటే ఎక్కడుంటుంది అది సరిగ్గా సెలవేయండి స్వామి అని అన్నాడతడు చెప్పాను కదండి ఇప్పుడిక్కడికి వచ్చాం ఇక్కడి నుంచి మరో చోటికి వెడతాం ఇదంతా నిజమైతే అది నిజమే అక్కడా ఏదో ఒక పీఠం మీద స్వామి కూర్చుంటాడు చుట్టూ ఇట్లాగే భక్తులుంటారు ఏదో వీరు అడుగుతారు ఏదో వారు చెబుతారు అది ఇట్లాగే ఉంటుంది శరీర దృష్ట్యా చూస్తే అంతే యథార్థ దృష్టికి మనం ఎక్కడుంటే అక్కడే కైలాసం పుట్టాలేదు పెరగాలేదు చావాలేదు ఏది లేదని ఎప్పుడు తెలుసుకుంటాము అప్పుడు ఉన్నదంతా కైలాసమే అన్నారు భగవాన్ అది ఏ విధంగా తెలుస్తుంది అన్నాడతడు నేనున్నాను అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే పుట్టినప్పుడు నీవున్నావు ఏడాది వయస్సులోనూ నడి వయస్సునా ముదిమినా నువ్వు శరీరం మారిందే కాని నీవు మారలేదు నీ ఉనికికి ఎప్పుడు భంగం లేదు అనడానికి దృష్టాంతం ఇదే చాలునే అన్నారు భగవాన్ అతడు అంతటితో ఆ ప్రశ్న వదిలి జ్ఞానికి సుఖదులు శరీర లేవంటారే సుందరులు అప్పరు ఈశ్వరా నీ దర్శనమైనదని సంతోషంతో గంతులు పెట్టినట్లున్నది రామకృష్ణ పరమహంస అమ్మా దర్శనమైనదని నవ్వి కాలేదని దుఃఖించి ఏమో చేసినట్లు ఉన్నదే అదేకాక రామకృష్ణ పరమహంసకు శరీర వ్యాధి కలిగినప్పుడల్లా సహించలేక అమ్మా అమ్మా అని విలపించేవారట అదేమిటి సుఖ దుఃఖాదులు జ్ఞానులకు ఉంటవా అన్నాడు శరీరాన్ని బట్టి కదా మీరు చెప్పేది శరీర బట్టి జ్ఞాని స్థితిని నిర్ణయించేందుకు వీలు కాదు మణివాచకులు ఒక పాటలో పాడారు దాని భావం చూడండి ఓ ఈశ్వరా నేను కోరక ముందే నీ కరుణామృతమును నాకిచ్చావే ఎంత దయప్రభో అట్లా ఇచ్చినా నాకు దుఃఖం రాదేమి నా గుండ పాషాణమా నా కంట తడి రాదే కొయ్య కళ్ళ నావి ఈ రెండు కళ్లతోనే కాదు ఒళ్ళంతా కళ్ళయ్యి ఏడిస్తే ఎంత బాగుంటుందో నా గుండె కరిగి నీరయ్యి నీలో కలిస్తే బాగుండును కదా అని తాత్పర్యం అయితే ఆ దుఃఖం దుఃఖమా ఆహాహా నాకు దర్శనమిచ్చావే అని ఆనందంతో హసించేవారు కొందరు ఎంత కరుణ ప్రభో అని కన్నీరు కార్చేవారు కొందరును రామకృష్ణ పరమాంస అంటే అమ్మా కరుణ అమ్మా దయ అంటూ విలపించి నవ్వి ఏమేమో చేసేవారట ఇంతకు వార సంగతి గ్రహించాలంటే మన సంగతి మనం తెలుసుకోవాలి ముందు అని సెలవిచ్చారు భగవాన్ ఆ యువకుడు అంతటితో ఆగక స్వామి ఆ పరమహంసకు సమాధిలో ఉన్నప్పుడు వ్యాధి బాధ తెలిసేది కాదని లేనప్పుడు బాధ తెలిసేదని అంటారే అసలు జ్ఞానికే ఈ బాధలన్నీ తెలుస్తావా అన్నాడు ఓహో అదా సందేహం అసలు నీ సంగతి నీవు తెలుసుకోముందు ఆ పరమహంస ఎట్లాగుంటే నీకెందుకు ఇక మీదట నీ సర్టిఫికెట్ తీసుకుని వారు జ్ఞానులు కానక్కరలేదు వారేదో ఒకటి అయ్యారు చిన్నతనం చిన్నతనంతో పోని నిద్ర నిద్రతో పోని ఈ జాగ్రత్తవస్థలోనైనా నువ్వెట్లా ఉన్నావు ఎక్కడున్నావు ఉన్నది కైలాసమా భూలోకమా వైకుంటమా ఏదో తెలుసుకుని జ్ఞానివి అన్నారు భగవాన్ మరి ప్రశ్నలు లేవు లేఖ సంఖ్య నూట చదివిన వారు నాలుగు నాలుగు పంతొమ్మిది నిన్న ఉదయం సర్వేపల్లి రాధాకృష్ణయ్య గారు కుటుంబంతో వచ్చారిక్కడికి వారంతా భగవాన్ దర్శనం చేసుకుని అరుణాచలేశ్వరాలయానికి వెళ్లి వచ్చి భోజనానంతరం కొంచెం విశ్రమించి సాయంత్రం మూడింటికే ఊరికి వెడతామని బయలుదేరి భగవాన్ సన్నిధికి వచ్చి నమస్కరించి సెలవు అడిగారు భగవాన్ ప్రసన్నతతో సెలవు చిహ్నంగా తల ఊపారు ఆడవారితో కలిగిన పరిస్థితి వల్ల కారు సాగనంపి వచ్చాను నేను కూర్చోగాని ఏం వెళ్లారా వారంతా అన్నారు భగవాన్ వెళ్లారు వీరు పదేళ్ల కిందట ఒకసారి వచ్చి వెల్లారు ప్రణవానంద స్వామికి వేలు విడిచిన అన్నకుమారుడే అన్నారు భగవాన్ అట్లాగా అన్నాను ఇంతలో నా పక్కన కూర్చున్న ఐరోపియన్ స్త్రీలు గుజరాతీ స్త్రీలు రాధాకృష్ణన్ భగవాన్ ఏమైనా ప్రశ్నించారా భగవాన్ ఏం సెలవిచ్చారు అని మెల్లగా హిందీలో నన్ను అడగటం భగవాన్ గమనించి ఏమది అన్నారు రాధాకృష్ణన్ భగవాన్ ఏమైనా ప్రశ్నించారా అని అడుగుతున్నారు అన్నారు అదా వారంతా బాగా చదివిన వారు విషయమంతా తెలుసుకునే ఉన్నారు ఏమడుగుతారు అన్నారు భగవాన్ లోగడ వచ్చినప్పుడు ఏమైనా ప్రశ్నించారా అన్నారు ఒక ఆంధ్రులు ఊహ్ అప్పుడు ఇంతే ప్రణవానందుల ద్వారా మన విషయమంతా విని వారితోనే వచ్చారు వచ్చి కూర్చున్నారు అంతే పేదవి కదపలేదు అన్నారు భగవాన్ బయట అంతంత ఉపన్యాసాలు ఇస్తారు ఇక్కడ ఇక్కడేమీ చర్చించక పలక్కుండా కూర్చున్నారు ఎందువల్ల అన్నారు ఆ భక్తులు భగవాన్ నవ్వుతూ పంతొమ్మిది రాజేంద్ర ప్రసాద్ ఇక్కడికి వచ్చారు వారు అంతే నాలుగైదు రోజులున్నా ఒక్క నాడైనా ప్రశ్నించలేదు పలక్కుండా పిల్లిలాగా కూర్చునేవారు వెళ్ళేటప్పుడు మాత్రం మహాత్మాకు ఏ సందేశం ఇస్తారు అని అడిగారంతే అది పక్కనున్న ఎవర చేతునో అడిగించారు అన్నారు భగవాన్ మహాత్మ ఎప్పుడు అంతరాత్మ ఈ విధంగా చెబుతోంది అని కదా ఆ అంతరాత్మ అక్కడా ఉన్నది ఇక్కడా ఉన్నది ఎక్కడా ఉన్నది ఇంకా చెప్పేందుకేమున్నది అని భగవాన్ సెలవిచ్చారట కదా అన్నారు ఆ భక్తులు అవునవును అప్పుడే జమ్నా బజాజ్ కూడా వచ్చారు వారు అంతే ఉన్న ఎడం తెలియకుండా ప్రశాంతంగా కూర్చునేవారు వేకు జామునంతా కూరగాయలు తరుగుతుంటే మాతో పాటుగా తామున్ను తరుగుతూ కూర్చునేవారు కడపట మాత్రం కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారంటే అన్నారు భగవాన్ పంతొమ్మిది వందల నలభై నాలుగులో మను సుబేదా జ్ఞానేశ్వర భగవద్గీతకు అనువాదకర్త వచ్చినప్పుడు నుమీ ప్రశ్నించినట్లు లేదే అన్నారు ఆ భక్తులు అవును అప్పుడిక్కడ ఎవరో రిబుగీత చదువుతుంటే విని అన్ని గ్రంథాలలోనూ సిద్ధ స్థితిని గురించే ఎక్కువగా చెప్తారు కానీ సాధక స్థితిని గురించి చెప్పరేమి అని ఎవరి చేతినో అడిగించారు అప్పుడే భక్త విజయంలో ఉన్న విఠోభ జ్ఞానేశ్వర సంబాధం చూపించాము అంతే వేరుగా ఏమీ ప్రశ్నించలేదు వారంతా చదివిన వారు ప్రశ్నించేందుకేమున్నది శాంతి నిమిత్తం వస్తారెక్కడికి అన్నారు భగవాన్ సత్యమూర్తి తిరువి కళ్యాణ సుందరం మొదలయార్ జ్ఞానియార్ సాంబమూర్తి టంగుటూర్ ప్రకాశం కరపాత్ర స్వామి ఇత్యాదులంతా ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడనే లేదు వారంతా బయటికి వెళితే సింహాలల్లే గర్జిస్తూ బల్లబుద్ది ఉపన్యాసాలిస్తూ ఉంటారు భగవాన్ అన్నారు ఆ భక్తులు అవునండి వారు అంతా కొందరు వ్రాస్తారు కొందరు ఉపన్యాసాలిస్తారు అంతేనాయనా అన్నారు భగవాన్ అయితే బాగా చదివిన వారంతా భగవాన్ ఏమీ ప్రశ్నించరన్నమాట మా వంటి మధ్య అడక్కపోతే మాకే విధంగా తెలుస్తుంది అన్నారు భక్తులు అది సరి దానికేమి అంటూ మందహాసంతో మౌనం వహించారు భగవాన్ లేఖ సంఖ్య నూట డెబ్బై నమస్కారం ఆరు నాలుగు పంతొమ్మిది ఈ మధ్యాహ్నం మూడింటికి నాలుగైదేళ్ల పిల్లవాడు ఒకడు తల్లితో వచ్చాడు తల్లి భగవానుకు నమస్కరించి కూర్చున్నది ఆ పిల్లవాడు పదే పదే మొక్కడం సాగించాడు భగవాన్ నవ్వుతూ అనుచరులతో అదుగో చూడు పదే పదే మొక్కడం సాగించాడు నమస్కారం చేస్తే మనం ఇష్టం వచ్చినట్లు ఆడవచ్చునని అభిప్రాయం ముందు మొక్కితే వెనక ఆరంభించవచ్చు చిన్నవాడు వాడికేం తెలుసు అంతా చేస్తుంటే తాను ఆరంభించాడు ముక్కినందుకు వెంటనే ఫలం దొరకాలో వాడికి కావలసింది అరటి పండు ఇస్తే మానేస్తాడు ఉంటేయీ అని ఇప్పిస్తే వెంటనే బిడ్డడు కూర్చున్నాడు కొంచెం ఆగిన వెనక ఒకరు వచ్చి భగవాను సాష్టాంగపడి ఏ వేళకు లేవలేదు సమీపస్తులు లేపి కూర్చోమన్నారు అతడు ఎట్లాగో లేచి మళ్లీ మళ్లీ నమస్కరిస్తూ వారింపబడుతూ చివరకు కూర్చున్నాడు భగవానున్న వారితో నమస్కారం అంటే పదే పదే మొక్కడమేనని వారి అభిప్రాయం ఏం చేస్తాం అసలు నమస్కారం అంటే మనసు అడగటమే అన్నారు సాంగ నమస్కారం అంటే అర్థం ఏమిటి భగవాన్ అన్నాడు ఆ భక్తుడు అదస్కారం అంటే రెండు చేతులు రెండు కాళ్ళు భుజాలు రెండు వక్షస్థలం లలాటం ఈ ఎనిమిది అంగాలు భూమి మీద ఆనించి నమస్కరించటం ఆ సాష్టాంగ నమస్కృతి యొక్క భావం ఏమింటే ఈ మన్ను మన్నుతో చేరుతుంది నేను నేనుగా ఉంటాను అని ఆ తాత్పర్యం విచారించి తెలుసుకోవాలి అది తెలుసుకోకుండా ఏం చేసినా లాభం లేదు నమస్కారాలతోనే అంతా వశం కావాలంటారు కోరిందల్ల స్వామి ఇచ్చేయాలి మూటాముల్ల కట్టి ఇచ్చేందుకు ఎవరైనా నమస్కారం చేశారంటేనే నాకు భయం వాళ్లకు మనం ఉండాలి వాళ్ళు చెప్పినట్లు మనం వినాలి వారి కోరికలన్నీ తీర్చాలి వారి మనస్సు తెలుసుకుని వర్తించాలి ఒకట నమస్కారం చేస్తే చాలు మన మీద అధికారం వచ్చేస్తుంది మన పాటే ఉంటే ఈశ్వరుని పాటో పాపం వారి ఎందరికీ అనిగి ఉండాలో ఎందరి మాట వినాలో ఎవరికి వరమీయాలో చూడండి స్వామిత్వానికే ఇంత ఉంటే వారి మాట చెప్పాలా ఎవరైనా నమస్కారం చేయకుండా ఉంటే నాకు పరమ ఎందుకు అంటే మన వాళ్ళ కష్టపడనక్కర్లేదు కదా అని జ్ఞాని తాను నమస్కారం ఆశీర్వాదం చెయ్యక్కర్లేదు ఎందుకంటే వారి మనస్సు ఎప్పుడూ అణిగే ఉండటం వల్ల సదా అందరికీ నమస్కారం చేస్తూనే ఉన్నారన్నమాట మనం నమస్కరిస్తే వారు ఎదురు నమస్కరించలేదే పోనీ ఆశీర్వాదం అయినా ఇదేమి స్వామిరా అని కొందరు అనుకుంటారే కాని ఎదుటి వారు ఇంకా వంగక వీరు అంటే జ్ఞాని నమస్కరిస్తూ అణిగిపోతారు ఆశీర్వాదం అన్నా అంతే సదా మనస్సు అణిగి ఉండటమే ఆశీర్వాదం జ్ఞాని మనస్సెప్పుడు అనిగే ఉంటుంది ఇక చేసేదెవరు చేయబడేదేమి అని సెలవిచ్చారు భగవాన్ లేఖ సంఖ్య నూట డెబ్బై నాలుగు ఈ మధ్యాహ్నం నేను వెళ్లేసరికి భగవాన్ సన్నిధిలో ఒకరు గురు పాద మహిమ అనే పాటలు పాడుతూ ఉన్నారు పాట ముగియగానే భగవాన్ నన్నుద్దేశించి ఇదిగో ఈ పాటలు తత్వరాయరు స్వామి రాసినవి గురుపాద మహిమ విన్నారు కదూ అన్నారు పాటలు విన్నాను అర్థం మహత్తరంగా ఉండడం గమనించి ఎవరో పెద్దలు రాసి ఉంటారని అనుకున్నాను అన్నాను అవును ఇందుకు ఒక కథ ఉన్నది అన్నారు భగవాన్ సావధానులై అదా ఈ తత్వరాయరు స్వరూపానందరూ కలిసి సద్గురుని అన్వేషించే నిమిత్తం బయలుదేరి ఇద్దరు చెరి ఒక దిక్కుకు ఒక ప్రమాణం చేసుకున్నారు సద్గురువు నాకు ముందు లభిస్తే వారిని నీకు చూపుతాను నీకు ముందు దొరికితే నాకు చూపాలి అని తత్వరాయరుకు ఎంత వెతికినా గురువు దొరకనే లేదు తత్వరాయర్ మామస్వరూపానందర్ వృద్ధులు కదా ఆయన కొంత దూరం తిరిగి అలిసిపోయి ఓ చెట్టు కింద చతికిలబడ్డారు ఇక తిరగలేను అనిపించింది ఓ ఈశ్వరా నేనిక కథల్లేను నీవే సద్గురువును నా వద్దకు పంపాలి అని ప్రార్థిస్తూ భారం భగవంతుని మీద వేసి మౌనంగా కూర్చున్నాడు భగవద్ అనుగ్రహం వల్ల వారి వద్దకే ఒక సద్గురువు తానుగా వచ్చి తత్వోపదేశం చేశాడు ఆ ఉపదేశ వాక్యాలని స్వరూపానందర్ తత్వసారం అనే పేరుతో నూరు పద్యాలుగా వ్రాశారు వ్యాఖ్యాన సహితంగా ఆ గ్రంథం ప్రఖ్యాతి వహించి ఉన్నది మామ అల్లుడు చేసుకున్న ప్రమాణాన్ని అనుసరించి ప్రవర్తించడానికి మామకు దొరికిన గురువు త్వరలో గతించడం వల్ల వారిని తత్వరాయలకు చూపలేక తామే మేనల్లునికి తత్వోపదేశం చేశారు స్వరూపానందరు తత్వస్వారం మాత్రమే వ్రాశారు కాని తత్వరాయరో లెక్కలేనని పాటలు పాడారు పోగా మిగిలినవి ఎన్నో ఉన్నవి అందులో ఈ గురుపాదమహిమ ఒకటి అని సెలవిచ్చారు భగవాన్ లేఖ సంఖ్య నూట డెబ్బై ముక్తి అంటే ఏమి తొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఈ మధ్యాహ్నం మూడింటికి ఒక ఆంధ్ర యువకుడు భగవాన్ని సమీపించి ఖిన్న స్వామి నాదొక విన్నపం ఉన్నది చిత్తగించాలి బెంగుళూరు నుంచి కొత్తగా వచ్చాను ముక్తి పొందడానికి ధ్యానం ఎట్లా చెయ్యాలో తెలియక విచారిస్తున్నాను అందుకు సాధనం ఏమో సెలవిచ్చి తరింప చేయాలి అనుగ్రహించిన విచారం పోగొట్టి కడతీర్చాలి అని ప్రార్థించాడు ఇప్పుడేం చేస్తున్నావు అన్నారు భగవాన్ ఏమీ చేయడం లేదు స్వామి అందుకే ధ్యానం ఎట్లా చెయ్యాలో సెలవియ్యండి అంటున్నాను అన్నాడు అతడు ధ్యానం ఎందుకు చెయ్యాలి ముక్తి అంటే ఏమీ దేని నుండి తరించాలి అసలు ఎందుకీ విచారం కలిగింది అన్నారు భగవాన్ పాపం అతడు ఏమీ చెప్పలేక ఊరుకున్నాడు ఏదో ఆందోళన పడుతున్నట్లు ముఖంలో గోచరిస్తున్నది భగవాన్ కొంచెం నిదానించి దయతో చూస్తూ పైన వచ్చేదంతా తోసివేసే నిమిత్తం ఇష్టదేవత మీద మనస్సు నిలిపి ధ్యానించడమో లేక స్వరూపమందే మనస్సు నుంచి విచారించడమో చేస్తే క్రమంగా పైదంతా పోయి ధ్యానమే ఉంటుంది ధ్యానం వేరే చేయనక్కర తానుగానే ధ్యానిస్తూ సదా ఉంటుంది ఉన్నదే ధ్యానం ముక్తిని వేరే పొందడం అనేది లేదు పైదంతా పోగొట్టుకోవడమే ముక్తి మనసును ఒక చోట నిలుపుకోవడానికే ప్రాణాయామాది సాధనలు ప్రాణాయామం అంటే బయటికి విజృంభించే మనస్సును లోపల నిలుపుకోవడమే రవంత వాయునిరోధం చేస్తే మనస్సు లోపల నిలుస్తుంది జపతపాదులు అన్నిటికీ ముందే ప్రాణాయామం చెప్పారు ప్రాణాన్ని కొంచెం నిరోధిస్తే అంతర్విచారణకు అవకాశం కలుగుతుంది ఇష్టదేవత ధ్యానంగాని స్వరూప ధ్యానంగాని చేస్తే ప్రాణం దానంతటా అదే నిరోధించబడుతుంది అట్లా చేయగా చేయగా ఆ ధ్యానమే తాను అవుతాడు అప్పుడు చేసేవాడు చేయబడేది అనే రెండు ఉండవు అంతా ఒకే స్వరూపమవుతుంది అని సెలవిచ్చారు ఆ యువకుడు అదంతా వింటూ చిత్ర ప్రతిమ కూర్చున్నాడు భగవాన్ పక్కనే ఉన్న ఇంకొక భక్తినితో ఇదిగో చూడు ఈశ్వరుడను ఆత్మాను ఏదో ఒక పేరు అతను ఎప్పుడూ ఎక్కడా ప్రత్యక్షమయ్యే ఉన్నాడు కాని చూడలేరు ఏదో తపస్సు చేస్తే ఎక్కడి నుండో దిడీలను ఇట్లా ప్రత్యక్షం కావాలి అంటారు ఏం చేసేది అతనిలో మనం ఉన్నాము అతనెక్కడా అతనెక్కడా అని వెతుకుతాం నేను అనే ఈ రవంత అహం లేచి ఇంత పని చేస్తుంది దాని సామర్థ్యం చూడు అని చెప్పి విరమించారు భగవాన్ లేఖ సంఖ్య నూట ఈ మధ్య ఎండలు ముదిరినందువల్ల హాల్లో చోటు చాలదు అని దినమంతా స్వర్ణోత్సవ పర్ణశాలలోనే ఉండటం సాగించారు భగవాన్ సాధారణంగా సోఫా వినుక తడికలు కట్టి ఉండేవి గాలి రావాలని నిన్న సాయంత్రం సేవకులు ఆ తడికలు ఎత్తి నిలిపారట నేనది చూడలేదు ఈ ఉదయం ఎనిమిదింటికి వెళ్లాను భగవాద చిన్ముత్రాంకితులై దక్షిణామూర్తి వలె దక్షిణ అభిముఖంగా కూర్చున్నారు వెనుకవైపున ఉన్న మావిడి చెట్లు శాఖలతో మైదానమంతా పందిరి వలె కప్పుకుని ఎర్రని చిగురుటాకులతో సన్నని పూతతో వసంత శోభను తెలియచేస్తూ ఉన్నవి ఆకులకు ఆ పూతకు మధ్య చిన్న శివలింగాల వలె గుత్తులు గుత్తులుగా వేలాడుతూ ఉన్నాయి కుడి ఉన్న పూల తోటలోని పందిళ్లు విరబూసి ఉన్నవి సోఫాను ఆనుకుని వెనుక భాగంలో క్రోటన్లు పెట్టారు ఎడమపక్క పక్క సిమెంట్ తో కట్టిన నేల తొట్టిలో నీళ్లు పోసారు అందులో పిచ్చుకులు జలక్రీడలాడుతున్నవి సోఫాకు దగ్గరగా చేరి రెండు పక్కల తెల్ల నెమిలి రంగుల నెమలి నించున్నవి అగరవత్తుల ధూపం ఘుమఘుమలాడుతూ భక్తుల నాసికా రంధ్రాలలో ప్రవేశించి సువాసనలను ఇచ్చుచున్నది ఆకుల సందుల్లో నుంచి నీరెండ బంగారు పూతవలే అక్కడక్కడా ప్రసరించి భగవాన్ శరీరం మీదికి ఎగబ్రాకి వింత శోభను చేకూరుస్తూ ఉన్నది ఆ దృశ్యం చూచి నమస్కారం చేశానో లేదో అట్లాగే నిలబడిపోయాను ఏమమ్మా అన్నట్లు స్పందన చేశాడు రామచంద్రయ్య నా సంతోషం పట్టలేక అన్నా ఆ దృశ్యం చొచ్చారా చుట్టూ ఉన్న ఈ ప్రకృతి ఎంత బాగున్నదో ఇట్లాగే ఫోటో తీస్తే బావుండు అన్నాను భగవాన్ ఉలిక్కి కదిలి ఏమది అన్నారు ఏమీ లేదు తడితలి కట్టారు కదా ఆ ప్రకృతి దృశ్యం ఎంత బాగుందో అంటున్నాను పిండెలు ఏలాడుతూ ఆ చెట్లు పక్కనే పర్ణశాల వలె ఆ పూల తీగలు ఈ క్రోటన్లు ఆ తొట్టి ఆ పిచ్చుకలు ఈ నెమళ్ళు ఇన్నిటి మధ్య భగవాను భగవాన్ శరీరం మీద బంగారు పూతలా పాకుతూ ఉన్నా ఆ నీరెండ ఎంత చక్కని దృశ్యం ఇట్లాగే ఫోటో తీస్తే అన్నాను భగవాన్ మందహాసంతో చుట్టూ పరికించి చూచి అవునవును నిజమే ఈ తడికలు నిన్ననే ఎత్తారు గాని ఈ దృశ్యం ఎవరికీ మనస్సులో పడలేదు ఫొటో తీస్తే బానే ఉంటుందోయ్ అన్నారు రామచంద్రయ్యో వారు నువ్వు సంతోషించి తీస్తా అన్నారు వెంటనే భగవాన్ పూర్వగాథను ఈ విధంగా సెలవిచ్చారు నేను గురుమూర్తం దగ్గర ఉన్న అరటితోపలో కొన్నాళ్లు ఉన్నాను కదా అప్పుడు ఇట్లాగే ఒక మామిడి చెట్టు కింద నాకు ఒక చిన్న మంచె ఉండేది వాన పడకుండా పైన గూడువలే కట్టారు పండుకుంటే కాళ్లు చాపేందుకు లేదు చాపితే బయట ఉండేది చాలా భాగం గూట్లో పిట్టలా కూర్చునే ఉండేవాణ్ణి నా మంచెకు ఎదురుగా పళనిస్వామికి ఓ చిన్న మంచె ఉండేది అంత తోటలోను మేమిద్దరమే ఉండేవాళ్లం చిత్రం వటతరోర్మూలి వృద్ధ శిష్య గురయువ అన్నట్లు ఉండేదన్నమాట అప్పుడెవరూ ఫోటో తీయలేదు గాబోలు అన్నాను అప్పుడు ఫోటోలు ఎక్కడివి అంటూ ఏమోయ్ ఇప్పుడు ఈ దృశ్యం ఫోటో తీయాలని అంటున్నదోయ్ అన్నారు భగవాన్ మధ్యాహ్నం ఏర్పాట్ చేద్దాం అన్నారు రామచంద్రయ్య భగవాన్ మల్లి చెట్ల వైపు చూచి ఇదిగో అక్కడి మామిడి చెట్లకు ఇట్లాగే పిండెలుండేవి అవి రాలుడి కాలంలో నా మంచికకు ఉన్న గూడు మీద రాలి టప్పు టప్పుల శబ్దమయ్యేది అవి పండిన తోలు ఉండేవి అన్ని పక్వానికి వచ్చాక వెనక కోసి మగ్గ పెట్టేవాళ్లు ఈ లోపల ఏమయ్యేదనుకున్నారు ఓ గబ్బిలం నిత్యం రాత్రి రాత్రి వచ్చి ఎక్కా కనిపెట్టేదో గాని పక్వానికి వచ్చిన పండ్లన్నీ కొంచెం కొంచెం కొరికి తిని కింద పడవేసి పోయేది ఆశేషం మనకు లభించేది గబ్బిలం ప్రసాదం అన్నమాట అని చెప్పేసరికి ఆ తోటమాలు ఎప్పుడు పండ్లిచ్చేవాడు కాదా ఏమి అన్నారు రామచంద్రయ్య కోసి మగ్గ వేసిన ఇచ్చేవాడే స్వామి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోండి అని చెప్పేవాడు కాని చెయ్యి పెట్టేవాళ్ళం కాదు మనకు గబ్బిలం ప్రసాదం ఉన్నది కదా చెట్టునే మగ్గడం వల్ల రుచిగానూ ఉండేవి చాలదా ఏమి ఆ మంచలు ఆ ప్రకృతి ఆ స్వేచ్ఛా జీవనం ఎంతో సుఖంగా ఉండేది ప్రకృతిలో ఉండే సౌందర్యం ఎంతో సంతోషం కలిగిస్తుంది అని సలవిచ్చారు భగవాన్